కాబట్టి స్పర్శ జ్ఞానం అన్నది ఇన్ని విధాలుగా కొంచెం రగ్గుడుగా అట్టి పెట్టుకోవడం మంచిది నిజంగా అవసరం నేను కాళ్ళ అధికాలతో దృష్టాంతం చెప్పాను ఇంకా మిగతా దృష్టాంతాలు మీరు చూసుకోండి అన్ని నేనే చెప్పాలంటే సందర్భంగా ఉండదు ఏదో ఒక దృష్టం స్పర్శ జ్ఞానము స్పర్శ మనల్ని ఆ విధంగా స్పర్శానుభవము దానికి మనం వశమైపోయి ఉంటాం చాలా కొంత శరీరానికి కొంత రగ్గిడ్నెస్ కొంత రఫ్ అండ్ టఫ్ మనమేమో డస్ట్ అండ్ డర్ట్లో పుట్టి డస్ట్ అండ్ డర్ట్లో పెరిగాం మరీ ఎంత సున్నిత సుకుమారంగా మనం ఎక్కడ ఉం మనం ఎక్కడ ఉండగలం అలా ఉన్న అలాగ తయారు చేసుకున్నాం అనుకోండి దేహాన్ని దానివల్ల అనేక కష్టాలు వస్తాయి రాగద్వేషాలు పెరిగిపోతాయి దానివల్ల సోఫిస్టికేషన్ సోఫిస్టికేటెడ్ లైఫ్ స్టైల్ పెరిగి ఉండి రాగద్వేషాలు పెరిగిపోతాయి నేను అమెరికాలో పాఠం చెప్పేప్పుడు వాళ్ళు చాలాసార్లు చెప్తూ ఉంటాను డోంట్ యూ వర్రీ అబౌట్ మీ డోంట్ యూ లుక్ అట్ మీ అండ్ డోంట్ యూ ఫీల్ ఎనీథింగ్ అబౌట్ ఇట్ బికాజ్ ఐఎమ్ ఏ వెరీ అన్సోఫిస్టికేటెడ్ పర్సన్ అని చెప్తూ ఉంటాను ఎందుకంటే నా క్లాసుకు అటెండ్ అయ్యే వాళ్ళు చాలా హైలీ సోఫిస్టికేటెడ్ పీపుల్ వచ్చి అవుతూ ఉంటారు అని నేను ఏమంటారంటే ఐ డోంట్ యూ యూ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐటీచ్ వాట్ ఐ ఆమ్ యూ డోంట్ బాధ జస్ట్ ఇగ్నోర్ మీ బికాస్ ఐమ్ ఏ వెరీ అన్సోఫిస్టికేటెడ్ వెరీ రగ్డు గాయ్ ఐమ్ ఏ వేదిక వేద జడహ నేను వేదం చదువుకున్నవాడిని నేను కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉండడానికి అలవాటు పడ్డవాడిని అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఎందుకంటే వాట్ ఈజ్ ది సోఫిస్టికేషన్ సోఫిస్టికేషన్ ఏమిటంటే ఇగో ఇంద్రియానుభవాలకి వశమై జీవించుట వైస ఇట్నా హీ బాట్లే కనుక అంటే ఇప్పుడు కాళ్ళకి మీరు శ్రద్ధ తీసుకోద్దు దట్ ఈస్ నాట్ వాట్ ఐఎంసే కాళ్ళకేవో ఏదైనా తీసుకోవాలంటే తీసుకోవాలి వాట్ ఎవర్ ఈజ్ యూ జడ్జ్ హౌ టు డూ వాట్ టు డూ ఇంద్రియ ఇంద్రియములకు వశమై ఉంగుట తాగాదు సార్ ఎక్కడెంటది పాయింట్ స్పర్శానుభవము దెన్ శబ్దానుభవము శబ్దాలను మనం వింటూ ఉంటాం సో అలాగే ఇతర గంధానుభవము కొంచెం మన భారతదేశంలో ఉన్నప్పుడు ఎప్పుడూ అలా సుగంధ పరిమళాలే మనకు వస్తూ ఉండాలంటే భారతదేశంలో కుదరదు స్విట్జర్లాండ్లోనో లేకపోతే కాలిఫోర్నియాలోనో మొత్తం పెడితే ఏమో నేను చెప్పలేను కానీ భారతదేశంలో ఉంటే కొంచెం అన్ని రకాలు నడుస్తాయి ఇక్కడ బిలియన్ పీపుల్ లివ్ హియర్ ఇట్స్ ఏ వెరీ రగ్ సొసైటీ అండ్ హార్ట్ లైఫ్ ఇట్ ఈజ్ హియర్ ఎనీవే సో గంధానుభవం విషయంలో మనము అంత పెద్ద పట్టుదలు పెట్టుకోకుండా అలాగే ఇతర అనుభవాలు కూడా ఇంద్రియానుభవములు ఇంద్రియానుభవాలకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చామనుకోండి మనం అసలైన వస్తువును విడిచిపెట్టేసి వచ్చిపోయేటువంటి దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అని అర్థం ఎందుకంటే ఎత్ ప్రజానా విజ్ఞానాత్ పరం ఆ నిత్య వస్తువు ఆత్మతత్వం ఉన్నదే ఇది ఇంద్రియానుభవముల కంటే అతీతంగా ఉంటుంది మీరు చక్కగా రాజకుమారులాగా లేకపోతే రాజకుమారిలాగా తయారయ్యి చక్కగా మల్లె పువ్వులాగా తయారయ్యి ఉన్నారనుకోండి ఆ ఇంద్రియానుభవం ఏదైతే ఉంటుందో దానికేనో ఆత్మస్వరూపానికి ఏం సంబంధం లేదా మీరు హైజనిక్గా ఉండొద్దని నేను అంటున్నా హైజనిక్గా ఉండాల్సిందే బట్ అట్ ది సేమ్ టైం దేర్ ఆర్ దేర్ ఆర్ లిమిట్స్ దేర్ ఇస్ ద లైన్ టు బి డ్రాన్ ఎనివే సో యత్ ఇంద్రియ విజ్ఞానం ఏదైతే కలదో ఒక ఇంద్రియ విజ్ఞానం మీరు తీసుకోండి ఇంద్రియానుభవం ఇంద్రియ విజ్ఞానం అంటే ఇంద్రియానుభవమే ఇంద్రియానుభవము ఉందనుకోండి ఇంద్రియానుభవంతో పాటుగా ఇంద్రియానుభవ ద్రష్ట అంటే ది స్మాల్ ఈగో ఆర్ ది స్మాల్ సెల్ఫ్ దట్ ఈస్ ది ఎక్స్పీరియన్సర్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఎక్స్పీరియన్సర్ కూడా ఉంటాడు ఎక్స్పీరియన్స్ అంతేనే ఇంద్రియానుభవం ఇంద్రియానుభవం కాకుండా ఇంకే ఎక్స్పీరియన్స్ లేదు మీరు మనస్సును కూడా అంతరింద్రియంగా లెక్క వేసేసుకుంటే అన్ని ఎక్స్పీరియన్స్లు ఇంద్రియానుభవాలే ప్రతి ఇంద్రియానుభవంలోనూ ప్రతి ఎక్స్పీరియన్స్లోనూ ఎక్స్పీరియన్సర్ కూడా ఉంటాడు ఆ భోక్త ఆ అనుభవానికి భోక్త మీకు ఒక ఇంద్రియానుభవం కలిగి ఉల్లాసంగా ఉందనుకోండి మీరు నడిచి వెళ్తూ ఉంటారు మంచి చక్కటి పరిమళం ముక్కుకు తగులుతుంది సుగంధం మంచి ఉల్లాసం అనిపిస్తుంది ఆహా అనిపిస్తుంది ఇప్పుడు అక్కడ రెండు అంశాలు ఉన్నాయి ఒకటి అనుభవం ఇంద్రియానుభవం రెండు ఆ అనుభవం యొక్క భోక్త రెండు ఈ రెండు మిథ్యే ఈ రెండూ సత్యం కాదు ఆబ్జెక్ట్ అండ్ సబ్జెక్ట్ సో ఆబ్జెక్ట్ ఈజ్ ద సెన్స్ ఎక్స్పీరియన్స్ ఆబ్జెక్ట్ ఎందుకంటలేదంటే ఆబ్జెక్ట్ అంటే ఒక సాలిడ్ మెటీరియల్ అని అనుకుని నేను ఆబ్జెక్ట్ అంటలేదు సో ఎక్స్పీరియన్స్ దెర్ ఈజ్ ఎ సెన్స్ ఎక్స్పీరియన్స్ రైట్ అండ్ దెన్ బిహైండ్ ఎవ్రీ సెన్స్ ఎక్స్పీరియన్స్ హూ ఈస్ ద ఎక్స్పీరియన్స్ సర్ రైట్ ఇక్కడ మనం చెప్తున్న ఆత్మతత్వము ఇట్ ఈస్ బియాండ్ బోత్ యత్ ప్రజానా విజ్ఞానాత్ వరిష్టం మీరు ఆత్మస్వరూపాన్ని మీకు ఒక గ్లిమ్స్ ఒక సూచన మీకు లభించాలంటే మీరు ఇంద్రియానుభవాన్ని ఆ అనుభవము యొక్క భోక్తైనటువంటి అహం వృత్తిని ఈ రెండింటినీ కూడా ట్రాన్స్జెండ్ చేయాల్సి ఉంటుంది you have to step aside as it was from the experience as well as the experience sir because you are neither the experience nor the experience sir you are in and between both the experience and the experience sir yet you are beyond both in cheppinda artham inda please atma chaitanyam ad experience equal to కరస్పాండింగ్ ఎక్స్పీరియన్సర్ కంటే కూడా అతీతముగా ఉంది కాబట్టి మీరు ఎక్స్పీరియన్సెస్కి కరస్పాండింగ్ ఎక్స్పీరియన్సర్కి మీరు విలువ ఇచ్చారనుకోండి అనిత్యాన్ని కొట్టుకుని నిత్యాన్ని దార విరుచుకుంటున్నారు అని వస్తా అంచేతనే వేదాంతంలో శ్రీకృష్ణుడు అన్నోసార్లు చెప్తాడు శరీర పేరు పెట్టాడు దానికి శరీర యాత్ర చేసుకో అంతకు నువ్వు ఇంద్రియాలకి శరీరానికి నీవు వశుడవు కావద్దు శరీర యాత్ర శారీరం కేవలం కర్మ కులవన్ ఆప్నోతి కిల్బిషం అని నీవు శారీరం కేవలం కర్మ ఇంతమటుకు పని చేసుకో ఏమిటో పని శారీరం అంటే శంకరుడు శరీర నిర్వాహ నిర్వాహార్థం అనేది రాశారు భాష్యంలో మనం చూస్తాం శంకర భాష్యం రేపటి నుంచి మళ్ళీ రెండు రోజులు గీతా భాష్యం క్లాసులు సో శరీరాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో కొంత కర్మ అవసరం ఉంటుంది పలు తోముకోవడం స్నానం చేయడం బోన్ చేయడం కాఫీ తాగడం ఇలాంటివివో కాఫీ తాగడం అని ఒక నాసనా బలం చేత అన్నాను మీరు కాఫీ అలవాటు లేకపోతే మరి మంచిది పాలు తాగడం ఏదో వాట్ ఎవర్ కుచ్ సో శరీర నిర్వహణ శరీర యాత్ర ఇంతకు మించి మీరు ఎంత ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్ట్మెంటే కేవలం డబ్బులు ఖర్చే కాదు మెంటల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ గురించి నేను అంటున్నా ఖర్చుగా ఉంది పోతే వంద రూపాయలు బదులు రెండు వందలు ఖర్చు పెడతారు బోతారు వన్ అని ది సేమ్ డజంట్ మ్యాటర్ యూ నీడ్ నాట్ సేవ్ హండ్రెడ్ రూపీస్ దట్ ఈజ్ నాట్ ది పాయింట్ ఇక్కడ ఇలా చేసినట్లయితే వేదాంతం ప్రకారం చేస్తే మీకు నెలకు ఐదు వేలు మిగుతాయి అది తీసుకెళ్లే ఫిక్స్డ్ డిపాజిట్లో వేయండి దట్ ఈస్ నాట్ వాట్ ఐఎమ్ సెయింగ్ సో దట్ ఈస్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఈస్ ద మెంటల్ ఎనర్జీస్ విల్ బి కన్సర్వ్డ్ అండ్ మాకు ఆత్మజ్ఞానం ఎప్పుడు కలుగుతుందంటే దోజ్ మెంటల్ ఎనర్జీస్ వ్యూచ్ ఆర్ ఫ్రెటర్డ్ అే దే ఆర్ జస్ట్ ది రిక్వైర్డ్ ఎనర్జీస్ టు గెయిన్ ది సెల్ఫ్ నాలెడ్జ్ అంటే అంత మాతే ఎనర్జీ కావాలి మనకి అంతకంటే ఎక్కువ ఎనర్జీ అక్కర్లేదు ఫోర్ ఆ ఆత్మజ్ఞానము కొరకై ఈ ఇంద్రియ అనుభవములకు అతీతంగా మనిషి ఎదగాల్సి ఉంటుంది చేతనే శరీరం కేవలం కర్మ కులవన్న ఆత్మవతికి తెలుగుదేశం అని అలాగా చెప్తా ఆజగర వృత్తి అంట అన్ని శాస్త్రంలో ఉన్నాయి ఇవి చెప్పడానికి కూడా సందర్భం లేకుండా అయిపోతుంది సమాజం ఆజగర వృత్తి అన్నది సన్యాసులకి చెప్పారు సన్యాసుల్లో ఒక విశిష్టమైన స్థాయిలో దత్తాత్రేయ మహర్షి చెప్పాడు అజగరము అంటే కొండ చిలవ కొండచిలవలా వెతకమన్నాడు ఏం చేస్తుంది తనంటో ఇది కావాలి అది కావాలని వెతకదు దగ్గరికి వచ్చిందాన్ని పట్టుకుంటుంది దగ్గరికి వచ్చిన దాన్ని స్వీకరించి తృప్తి పడుతుంది దృష్టాంతం అంతవరకే దగ్గరికి వచ్చిన దాన్ని చంపి తినేసుకుంది అని దృష్టాంతం దృష్టాంతం ఎంతవరకు అంతవరకే సో అజయారు ఆజగర వృత్తి సో మన దగ్గరికి వచ్చిన దాన్ని మనం స్వీకరించి సంతోషపడ్డామే అంతే ఎంత వస్తే డబ్బు కానీ మరొకటి కానీ మరొకటి కానీ ఎంత అంత సంతోషం స్వీకరించి సంతోషపడ్డాం దిస్ ఈజ్ కాల్ ఆజికర ఆజగర వృత్తి గృహస్థులకి సరిపడదు గృహస్థులకు కుదరదు మీ ఇంట్లో కూర్చొని ఆజిగర వృత్తి అంటే భోజనం రాదు ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది రోడ్డు మీదకి వెళ్ళి ఉద్యోగం చేసి సంపాదించుకురావాలి ది సేమ్ థింగ్ సన్యాసి కూడా చేస్తే ఇంకా వది వద్ డిఫరెన్స్ క్యాహే ఫరక్ క్యాహే సో అలాగే రికమెండ్ చేశారు ఎందుకంటే దట్ కన్జర్వేషన్ ఆఫ్ దట్ మెంటల్ ఎనర్జీస్ ఈజ్ రిక్వైర్డ్ ఎనీవే ఇంద్రియ విజ్ఞానము సత్యము కాదు నిత్యము కాదు ఇంద్రియానుభవముల యొక్క భోక్త అహంకారము అది సత్యం కాదు నిత్యం కాదు వీటి వెనుక ఉన్నటువంటి వీటి రెండింటికి ఆత్మ చైతన్యము సచ్చిదాత్మగలతో అదియే వాస్తవము అదియే సత్యము ఇంకతను ఇంద్రియ విజ్ఞానం నుంచి మనస్సు మళ్లించడం కోసం ఎదు ప్రజానా విజ్ఞానాత్ పరం ఇంకా దట్ లీవ్స్ జస్ట్ వన్ వర్డ్ వరిష్టం అనే మాట మిగిలింది దానికి భాష్యకారులు యద్వరిష్టం వరతమం సర్వపదార్థేషు వరేషు తధ్యేకం బ్రహ్మా అతిశయ వరం సర్వోషరహితవాత్ మంచి వాక్యం ఈ పర్వం ఉన్నదే వివరిష్టం షా అనే అర్థంలో వస్తుంది సూపర్లేటివ్ డిగ్రీకి షా వర తమం అని చెప్పిన ఆయన వరిష్టం ఉన్నదానికి వర తమం తర తమ తర ఈజ్ కంపేరేటివ్ తమ సూపర్లేటివ్ సో వర వర తర ఆ తమ ప్రచయానికి ఎంత అర్థమో స్టాక్ కూడా అర్థం సో వరతమం వర అంటే శ్రేష్టమైనది వరతమం అంటే మిక్కిలి శ్రేష్టమైనది దేంట్లో మిక్కి శ్రేష్టమైనది వరములన్నింటిలో గొప్పదాన్ని వరతమా అని అంటారు సర్వ పదార్థేషు వరేషు వరములు వరములు అంటే కూరదగ్గవి పొంగదగ్గవి నాకు వరం కావాలంటే ఏమిటి అర్థం స శ్రేష్టమైనది అని అర్థం వరము అంటే శ్రేష్టమైనది కూరదగ్గవి ఏమిటి కామాలు అంటే కామములు భోగ్య వస్తువులు కోరదగ్గవి తర్వాత ధనము కూరదగ్గది తర్వాత పుణ్యము కూరదగ్గది ఎందుకంటే ఎందుకని ఈ పుణ్యము స్వర్గాది లోకాలని మనకిస్తుంది స్వర్గంలో ఏవో భోగాలు ఉంటాయి ఇప్పుడు ఈ ఈ జన్మలో కావాల్సిన వ్యవస్థలన్నీ చేసేసుకున్నామండి ఈ జన్మకు కావాల్సిన ఎయిర్ కండిషనింగ్లు ఇల్లు వైకిలి డబ్బులు అన్నీ చేసేసుకున్నాం ఈ చేసుకున్నవన్నీ కొంతకాలం తర్వాత వీటిని విదిలిపెట్టి మళ్ళీ యాత్ర కొనసాగించాలి కదా ఈ యాత్ర ఇక్కడ దీంతో పర్మనెంట్ ఏం కాదు ఇది యో టు క్యారీ ఆన్ దిస్ జర్నీ అందుకోసం పరలోకానికి కూడా ఎంతో కొంత ఇప్పుడే ఇల్లు చక్కబెట్టేసుకుంటే దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకున్న సామెతని సో ఇప్పుడే పొరలోకానికి కూడా కొంత చేసుకున్నాం ఏదో తీర్థయాత్రని ఇది పుణ్యం ఇవన్నీ సో పొరలోకంలో ఇదే అది కైండ్ ఆఫ్ ఇన్సూరెన్స్ పొరలోక ఇన్సూరెన్స్ దాని పేరే ఇవి పురుషార్థాలు మూడు ధర్మ అర్థ కామ ఇవి వరములు శ్రేష్టమైనవి మంచివే ఇప్పుడు ఏవే కొంత కొంత సౌకర్యంగా మీరు కొన్ని సౌకర్యాలను కోరారు తప్పే ఉంది దానికి కామా పేరు కొంత రిసోర్సెస్ వెల్త్ కావాలని కోరుకున్నారు మంచిదే అర్థ ఈ కన్వీనియన్సెస్ ఇవి తర్వాత పరజన్మలో మరువులో పరలోకంలో కూడా కొనసాగితే బాగుంటుంది అలా అక్కడ అది అతిశయించి శ్రేష్టమైనది సర్వ పదార్థేషు వరేషు వరములై ఉండగా ఈ పదార్థములు మనం కోరదగిన పదార్థములన్నీ వరములై ఉండగా గొప్పవి శ్రేష్టమైనవి కోరదగ్గవై ఉండగా వాటిల్లో తత్ బ్రహ్మ ఏకం అతిశయైన వరం అంచైతే వరం కావాలి అని అడిగితే ఏం వరం కావాలి అంటే ఆత్మ జ్ఞానమే వరం కావాలి ప్రహ్లాదు ధ్రువుణ్ణి అడిగాడు ఏం వరం కావాలని విష్ణువు అడిగితే ధ్రువుడు నాకు ఒక శాశ్వత లోకం వరం కావాలన్నాడు ఆ వరం కోరుకున్నందుకు గాను తర్వాత చాలా పశ్చాత్తాపడ్డాడు ఎందుకంటే వరతమం కోరడం మానేసి వరం కోరుకున్నాడు ప్రహ్లాదుని అడిగాడు ఏం కావాలో వరం అంచేతనే ధ్రువుణ్ణేమో అర్థార్థి అన్నారు ప్రహ్లాదు జ్ఞాని అన్నారు ప్రహ్లాదుని అడిగారు నీకే వరం కావాలి అంటే ఆయన ఆయన ఆయన నడు ఈ జన్మలో లోపల ఒక అపూర్ణత్వం భాషించటం ఆ అపూర్ణత్వం కారణంగా ఒక కామన పుట్టటం ఆ కామనతోటి లోకంలో ఇది కావాలది కావాలని చుట్టూ చూడటము సో ఈ ప్రవృత్తి నాకు లేకుండగా వరము నిమ్ము అని కోరాడు నిష్కామత్వాన్ని వరంగా కోరా ఎంత అద్భుతంగా కోరాడో చూడండి అంటే మహావిష్ణువు అన్నాడు విష్ణు అంటే నృసింహస్వామి ఆయన అన్నారు తథాస్వామి అంటే తననే ఇచ్చేశాడని అర్థం మీరు ఈశ్వరుణ్ణి నాకు ఇది కావాలా అది కావాలని కోరితే అవి ఇస్తాడు ఇకటాల్ సందర్భం ఉంటే నాకు అవి ఏమవుతాయా నువ్వే కావాలి అని కోరితే ఇంక నిర్మోహమాటంగా ఇంకా ఆలోచించాల్సిందేం లేదు అక్కడ ఇచ్చేస్తాడు ఎందుకంటే ఆత్మరూపంగా ఉన్నాడు ఎలాగుణం కొత్తగా ఇవ్వాల్సిందేం లేదు కాబట్టి వర తమం ఆత్మతత్వం ఒక్కటియే కోరదగ్గది ఆ వరించాలి యూ హెవ్ టు చూస్ అన్నానే దిస్ ఇస్ ది ఓన్లీ రైట్ ఛాయిస్ మిగతా కూడా చాలా అల్పములు ఏవో ఉంటాయి లైఫ్ ఉన్న తర్వాత అచీవ్మెంట్స్ ఉంటాయి కదండి అందులో తమరందరూ కూడా చాలా ఉన్నతమైన స్థాయిలో జీవితంలో గొప్ప గొప్ప అచీవ్మెంట్స్ చేసిన వారు ఐ నో దాట్ ఏదో క్లాస్లో వచ్చి కూర్చుంటున్నారంటే అది మా గురువుల యొక్క కృప ఈశ్వర కృప శాస్త్రం యొక్క కృప చేత మీరు వచ్చి కూర్చుంటున్నారు కానీ లేకపోతే మీరున్న ఆఫీస్కి నేనే వచ్చి బయట వెయిట్ చేయాల్సిన పరిస్థితి రియల్లీ సో అటు మీనీస్ దేర్ ఆర్ మేనీ మెనీ అకాంప్లిష్మెంట్స్ ఇన్ లైఫ్ బట్ వీటన్నిటికంటే ఇవన్నీ కూడా అశాశ్వతాలు అలాగా కరిగిపోతూ ఉంటాయి ఏ అకాంప్లిష్మెంటు మిగతాం వీటన్నిటికంటే శ్రేష్టమైన ఒకే ఒక వరిష్టం కోరదగ్గర ఏమిటంటే ఆత్మస్వరూపము ఆత్మజ్ఞానము మీరు కోరుతే చాలు అది మీకు లభించేస్తుంది ఇతరమును కోరుతున్నంత కాలం అది అలా వెయిటింగ్లో పడి ఉంటుంది ఇతరము దాన్ని కోరి పద్ధతి ఏమిటంటే ఇతరమును తేజించడమే దీన్ని కోరడం అంటే ఎందుకంటే స్వరూపం కదండి మన ఇంట్లో మనం ఉండాలంటే ఏం చేయాలండి పచార్ని కట్టనాలు మానేస్తే ఉంటాం ఇతర బాధ్య సో బట్ యూ హ్యావ్ టు చూజ్ ఇట్ దానికి ఐఎమ్ కంఫర్టబుల్ ఐఎమ్ ఫుల్ ఐఎమ్ హ్యాపీ దెర్ ఇస్ నథింగ్ ల్యాకింగ్ ఇన్ మీ ఆ ఫ్రీడమ్ రావాలి దట్ ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఇట్స్ అ వెరీ గ్రేట్ ఫ్రీడమ్ సో బ్రహ్మ అతిశయైన వరం అయితే హౌ యూ కెన్ సే ఆత్మ ఆత్మ ఆత్మస్వరూపము అదే బ్రహ్మ అదే అతిశయైన వరం అని ఎలా చెప్పగలరు మీరు అంటే శంకరులు అంటారు సర్వదోషరహితవాత్ దాని ఎందు ఏ దోషములు లేవు ఏ దోషములు లేవంటే అర్థం ఏంటండి ఏ దోషములు లేకపోవడం ఏమిటి ఎందుకంటే ఆత్ చాలా ఉన్నాయి ఇప్పుడు ధనము ఉన్నది అది వరము భోగములు ఉన్నాయి ఎయిర్ కండిషను లేకపోతే కారు మరోటో మరోటో భోగాలు ఉంటాయి అది వరము ఇలాంటి వరేషు సర్వపదార్థేశు వరములు ఉన్నాయి ఈ వరములలో ఇది వరతమము అన్నారు ఆత్మతత్వం ఈ వరములైతే వరతమము ఆత్మతత్వం అయితే ఎందుకు ఇది వరతమం అయింది ఈ వరములలో దానికంటే దీని గొప్పతనం ఏమిటి అంటే సర్వదోషరహితత్వాలు వరములలో ఉండే దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలు అన్నీ కూడా దీని ఎందు సుతరాము లేవు అంటే మనం వరములను ఏమనుకుంటున్నామో వాటిలో ఏవో దోషాలు ఉండాలి ఆ దోషాలు ఆత్మస్వరూపమునందు లేవు ఏమిటా దోషాలు ఆయన శంకరులు ఏమిటో వివరించలేదు సర్వ దోషరహితత్వాతను వదిలేశారు సో దానికి దానికి టీకాకారులు చాలా అందంగా రాశారు ఆ దోషాలు ఏమిటంటే క్షయత్వ సాతిశయత్వ దుఃఖయోనిత్వాది దోషరహితత్వాది ఇప్పుడు చూడండి మీరు ఒక ఒక భోగాన్ని మీరు కోరారనుకోండి మీరు ఆ భోగాన్ని కోరడంలో కోరి సంపాదించడంలో సంపాదించి అనుభవించడంలో భవిష్యత్తు దుఃఖము యొక్క బీజములు ఉన్నవి ఏమి అవగాహనది ఏ సంస్పర్శజ భోగా దుఃఖయోనయ ఏవతే అద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధ సంస్పర్శజ భోగా ఇంద్రియ విషయ సంస్పర్శ ఇంద్రియములు బయట నుండే అబ్జెక్ట్లు ఇవి కాంటాక్ట్లోకి వస్తాయి ఈ కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు ఒక భోగం కలుగుతుంది ఆ భోగము నాకు కావాలి అని ఎవడైతే అనుకుంటాడో వాడు భవిష్యత్తులో అన్ని రకముల దుఃఖములకు వాడే పునాదులు వేసుకుంటున్నాడు వివేకవంతుడు అటువంటి భోగములను కోరలు ఇప్పుడు పాన్ జర్దా పాన్ జర్దా ఏదో దృష్టాంతం చెప్తున్నాను సో జర్దా పాన్ పాన్ మసాలా పాన్ పరా అంట పాన్ పరా పెద్ద సినిమా యాక్టర్ ఉన్నాడు లక్షలు సంపాదించి కోట్లు సంపాదించే సినిమాల్లో పాన్ పరాగ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఐ డోంట్ రిమెంబర్ హూ ఇస్ దట్ సినిమా యాక్టర్ వెరీ బిగ్ వెరీ బిగ్ గాయ్ వెరీ హ్యూజ్ గై సో పాన్ పరాడ్ ఎంటర్టైన్మెంట్కి దగ్గర సెటిల్ అయ్యాడు అప్పుడు ఈ పాన్ పరాడ్ అది నవ్వినట్లయితే ఏదో భోగం కలుగుతుంది ఇప్పుడు ఈ సూత్రం దానికి వర్తిస్తుందంటారా లేదంటారా దుఃఖ యోనయతే పాన్ పరాడ్ మీరు నవ్విలే అబ్బా ఎంత బాగుందిరా అని అనుకుంటున్నారంటే మీరు భవిష్యత్తులో పెద్ద హానిని మీకు మీరే చేసుకుంటున్నారు కరెక్ట్ మా మిత్రుడు ఒక ఉండేవాడు పాన్ వేసేసి సిగరెట్ ఇలా తాగి ఆ గాలిని వదిలిపెట్టి ఆ పొగను వదిలిపెట్టి మహానందాన్ని అనుభవించేవాడు అలా అరమోడ్పు కన్నులతో మహాసుఖాన్ని అనుభవించేవాడు నేను చెప్పాను వేరుగాడ చాలా పొరపాటు చేస్తున్నావా చాలా పెద్ద పొరపాటు చేసేస్తున్నావు జీవితంలో ఇది అది రెండు కలిసి నిన్ను చాలా హింసకి గురి దుఃఖ నేను మీకు చాలా ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను వేర్ ది పాయింట్ ఈజ్ రెడీలీ అప్రిషియేటెడ్ సకల భోగములు ఇంటివి వితౌట్ ఎక్సెప్షన్ అన్ని భోగాలు ఇలాంటివి ఆద్యంతవంత కౌంటేయ సో అవి క్షయిత్వ ఆద్యంతవంత అలాగ దిగినవి అలా ఉండైపోతూ ఉంటాయి క్షయత్వ క్షయమైపోతూ ఉంటాయి భోగాలు దుఃఖయోనిత్వ కానీ భవిష్యత్తులో రాబోయే దుఃఖానికి బీజావాపాన్ని చేస్తాయి అంటే బీజాలని విత్తనాలను నాటుతాయి ఆ విత్తనాలు పెరిగి పెద్దవై దుఃఖాన్ని మనకు కలిగిస్తాయి క్షయత్వ దుఃఖయోనిత్వ ఇంకో దోషం ఉంది ఈ దోషాన్ని పతంజలి మహర్షి మూలమైన మహర్షులు చెప్పారు మహర్షులు ఉన్నారే వాళ్ళు జీవితాన్ని తరచి అర్థం చేసుకుని చెప్పిన మాటలు సాతి క్షయత్వ అనే చెప్పారు వెరీ ఇంట్రెస్టింగ్ దోషం అదేమిటంటే నువ్వు భోగాన్ని పొంది ఈ నువ్వు పొంది ఆ బాగుంది అని అనుకునే లోపల వెంటనే దీనికంటే గొప్పది కనపడుతుంది పక్కనే దాంతో ఇది బాగుంది అనే ఫీలింగ్ అప్పటికప్పుడు నీరు గారిపోతుంది కొత్తగా వచ్చిన నాకు బాగా గుర్తు అంతకుముందు టీవీలు ఉండేవి కావు రేడియోలో కొత్తగా టీవీలు వచ్చాయి టీవీలు వస్తే అప్పుడు బ్లాక్ అండ్ వైటే గొప్ప టీవీ డీడీఏ పెద్ద పెద్ద స్టేషను డీడీ ఉండేది డీడీ వన్ డీడీ టూ ఇన్ని ఉండి డీడీ ఉండి దూరదర్శన్ ఉండేది సో అప్పుడు ఓ టీవీ ఒకటి వచ్చిందండి ఆ టీవీ ఫేట్ అది మూసేశారు కంపెనీ టీవీ కంపెనీ డైనారా ఈజ్ అూజ్ క్రేజ్ డైనారా సో డైనారా అనుకోండి ఓ డైన బ్లాక్ అండ్ వైట్ టీవీ కొనుక్కొచ్చి పెట్టాం పెట్టి అబ్బా ఏమి మహానందం ఎంత అచీవ్మెంట్ ఎంత సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అండ్ అచీవ్మెంట్ ఇంత సక్సెస్కి దృష్టాంతం ఏడు అయినారా టీవీ అన్నట్టుగా అలాగా దానికేసి చూసి ఎంత బాగుంది అని సంతోషిద్దామని అనుకుని రెండు రోజులు కూడా అవలేదు ఈ లోపల ఎవరో మిత్రుడింటికి కాఫీ తాగడానికి వెళ్తే అక్కడ ఆయన ఒక కలర్ టీవీ పెట్టేసుకుని చూసేస్తున్నాడు అప్పుడు ఈ పెద్ద ఇంటికి వేలమొహం వేసుకొచ్చాడు భార్య అడిగింది ఏమిటో అలా ఉంది మీ మొహం ఏమిటో అడిగితే ఏం చెప్పమంటావు మన టీవీని మహారాజుని చూసిన ఈరోజు శాంతం దారకుండా ఇవాళ టీవీ చూస్తే ఏమీ బాగోలేదు వాళ్ళ టీవీ అదేమిటండి బాగలేకపోయింది మీరు కొన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అన్న అదే బొమ్మ అదే పద్ధతి అంటే సాతిశయత్వ దీనికంటే కూడా గొప్పది అదే కేటగిరీలో దీనికంటే గొప్పదాన్ని ఎప్పుడైతే చూసామో అప్పుడు వెంటనే ఇది దీన్ని చూస్తే నిరుత్సాహం కలుగుతుంది సాతి ఇది పెద్ద దోషం స్వర్గానికి వెళ్ళినా ఈ దోషము మనిషికి కాబట్టి ఎప్పుడు కూడా మనం బాహ్యమునందు మన ఆనందాన్ని మన మన సుఖాన్ని ఆ సుఖానికి బాహ్యమునందు మీరు సుఖాన్ని పెట్టుకుంటే అది మనల్ని చాలా దుఃఖానికి గురించి చేస్తుంది బాహ్యం మీద ఆధారపడకూడదు బాహ్యం మీద యాత్ర కోసం దేహ నిర్వాహం కోసం ఎంత అవసరం అంతకే ఆహ ఆధారపడాలి కానీ ఆనందం కోసం బాహ్యం మీద ఆధారపడ్డా అంత పొరపాటు అదే కనికోవట్లేదు సో ఈ దోషములు క్షయత్వ ఆత్మానందము క్షయించి క్షయం కాదది సాతిశయత్వ దీనికంటే గొప్పది మరొకటి లేదు ఇది నిరతిశయము తర్వాత దుఃఖయోనిత్వ ఆత్మానందమునందు దుఃఖ బీజము లేనే లేదు కాబట్టి దీన్ని ఇది వరిష్టం తప్పక మనము వరించతగినది అని తత్పదార్థ నిరూపణాన్ని ఎంతో ప్రేమగా చేశారు భాష్యకారులు తర్వాత మనతో ఉన్నాము యచిమత్దనుభ్యోనుచల్ లోకా నిహితిన తదేతదక్షరం బ్రహ్మా సాణ తద్వాంగ్న తదేత సత్యం తదమృతం తద్వేద్ధ్యం సౌమ్య విద్ధి చాలా మంచి మంత్రం ఉండక అంతా ఇలాగే ఉంటుంది చాలా నిదిధ్యాసన రూపంగా ఉంటుంది క్లాసు వింటున్నారంటే క్లాసులో ఉన్నట్టుగా ఉండదు నిదిధ్యాసనంలో ఉన్నట్టుగా ఉంటుంది ఆ మనస్సు మరో ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది శాసన ఆత్మనిష్ట శ్రవణ అంచేతనే శ్రవణాన్ని గట్టిగా విధించింది శాస్త్రం ఫస్ట్ సో ఈ మంత్రంలో ఏం చెప్పబోతున్నారంటే ఈ బ్రహ్మ తత్వం పదార్థం అని చెప్పాను కదా తత్పదార్థాని రూపణం బాగా విస్తారంగా చేశారు అవి సన్నిహితం అనే మంత్రంలో తత్వం పదార్థాన్ని చెప్పారు ఇప్పుడు అసి పదార్థాన్ని చెప్తున్నారు తత్వమసి సో అంటే ఏమిటి ఆ తత్తుని తీసుకొచ్చి మళ్ళీ చెప్పిన తత్తే త్వముని లో కలిపి అదిగో ఆ తత్తు ఇచ్చి త్వము కూడా చెప్పిందే రెండు చెప్పాలి కదా చెప్పిన తర్వాత అదిగో ఆ తతే ఈ తత్వం అనే అసి పదార్థం సో అసి పదార్థాన్ని చెప్తున్నారు ఎలా చెప్తున్నారంటే సో సకలమైనటువంటి ఈ ఆధిభౌతిక జగత్తు అంటే పంచభూతములతో నిర్మాణమైన ఈ జగత్తేది కలదో దీనికి మూలమునందు పరబ్రహ్మ కలదు ఆ పరబ్రహ్మయే అధ్యాత్మమునందు ఆత్మశక్తి ఆత్మచైతన్యము రూపముగా ప్రకాశించుకున్నది దాన్ని నీవు తెలుసుకోబోయి అని ఉపదేశం చేస్తూ మంత్రము చూడండి ఇక అర్చిమత్ సో ఈ పరబ్రహ్మ ఇది అర్చిమత్ పరబ్రహ్మని అది ఒక బండరాయిలాగా మీరు అనుకోద్దు సప్త ఉనికి కానీ ఎటువంటి ఉనికి జడమైన ఉనికి కాదు ఉనికి అనేప్పటికీ జడమైన ఉనికి భాషిస్తూ ఉంటుంది మన మనస్సుకి వస్తుంది ఉనికి బీయింగ్ ఇన్సెన్షియంట్ ఏమో అనిపిస్తుంది అలాగే అనిపిస్తుంది ఇప్పుడు గోడా గోడా ఈజ్ బీయింగ్ పీస్ ఆఫ్ స్టోన్ బీయింగ్ అండ్ దే ఆర్ ఆర్ ఇన్సెన్షియంట్ అలాగే బ్రహ్మ కొంతమంది బ్రహ్మ పదార్థము ఈ బ్రహ్మ పదార్థము మాట ఈస్ట్ గోదావరి డిస్టిక్లో వాడతారు బ్రహ్మ పదార్థం ఏంటో అంటారు మొన్న నేను కాకినాడలో ప్రసంగం చేసినప్పుడు మీరు బ్రహ్మ పదార్థం అని అంటున్నంతసేపు అది ఏమిటో తెలియదని చెప్పారు ఎందుకంటే చూసి పద బ్రహ్మ పదార్థం అంటే ఏంటండి ఆ పదార్థం అనే పదం మీకు ఎలా వినపడుతుంది బ్రహ్మ పదార్థం అంటే సంథింగ్ స్పెషల్ థింగ్ అన్నట్టుగా వినపట్టలేదు ఆ పద ప్రయోగంలోనే దోషం ఉందండి సార్ వాళ్ళలో కొంతమంది ఆ పద పదాన్ని వాడి వాళ్ళు ఉన్నారు ఆ ఉన్నారు మరి నేను ఏం చేయాలను అలా వచ్చిన మాట చెప్పే ఉంటే వాళ్ళు అలాగా కళ్ళ చూశారు అవుట్ ఆఫ్ లవ్ ఐ టోన్ కాబట్టి బ్రహ్మ పదార్థం అని అదమానం ఏమిటి పదార్థం అదేం పదార్థం ఏం కాదు బ్రహ్మాన్ అండి అంతే బ్రహ్మ పదార్థం అండి ఏంటో ఉండడం టోటల్లీ మిస్లీడింగ్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ ఎందుకంటే అది ఒక జడ సత్తా అన్నట్టుగా అనిపిస్తుంది ఒక గొప్పదే కానీ జడ నాకు దృష్టాంతం గుర్తుకొస్తుంది ఆఫ్రికా ఖండంలో ఒక ఒక హ్యూజ్ బిగ్గెస్ట్ స్టోన్ కైండ్ ఆఫ్ మౌంటైన్ ఒకటి ఉంది ఏదో ముజాంబిక్ లోనో ఎక్కడో ఉంది మొజా దాన్ని ఏదో కిలిమింగ్ జారో దాని పేరు అది దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ద Mount కిలిమింగ్ జారో అని అంటారు ఈ మౌంట్ కిలిమిం జారో మీకు విమానం నుంచి నేను రోలేదు ఒకే ఫోటో చూశాను సో విమానం నుంచి చూస్తే ఇట్ ఈజ్ టేబుల్ టాప్ లాగా ఉంటుంది బట్ వెరీ హై మౌంటైన్ అండ్ ఇట్ ఈస్ సచ్ అూజ్ బౌల్డర్ లైక్ థింగ్ యూఎస్లో కూడా ఉన్న ఒక పెద్ద బౌల్డర్ ఎంత పెద్దదంటే ఆ బోల్డర్ పక్కనే ఉండే సిటీకి బోల్డర్ సిటీ అని పేరు అంత పెద్ద బోల్డర్ అది కుల రాడోలో ఉంది సో ఆ రకంగా బ్రహ్మ కూడా అలాగేదో ఒకటి పెద్ద పెద్ద దెయ్యం అంత బండరాయి ఒకటి ఉంటుందని అనుకున్నారు అలా కాదు అర్చిమత్ చైతన్యం అది బ్రహ్మ అంటే స్థూలంగా గట్టిగా బండరాయి ఉండేది కాదు అది చైతన్యం అర్చిమత్ ఇట్ ది కాన్షియస్నెస్ ఈ బండరాయని మీరు అనుకుంటున్నది ఇట్ ఈజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఓన్లీ అలా తమో గుణం చేత అలా ఇట్ ఈజ్ ఎనర్జీ అండ్ ఎనర్జీ ఈజ్ బోర్న్ ఫ్రమ్ కాన్షియస్నెస్ కాబట్టి జగత్తుని స్థూల దృష్టితో మనం చూడకూడదు స్థూలంగా ఉందని అనుకోకూడదు అది స్థూలమేం కాదు స్థూలంలా స్థూలంగా కనపడుతుందంటే ఎప్పుడైనా మీకు టైం వచ్చినప్పుడు నాకు టైం ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను ఈ మెటీరియల్ హార్డ్గా అనిపిస్తుంది దిస్ హార్డ్నెస్ ఇట్ ఈజ్ నాట్ ఇంటెన్సిక్ ప్రాపర్టీఆర్ అని సచ్ థింగ్ ఇక్కడ హార్డ్ అంటూ ఏమీ లేదు ఇక్కడ ఇదరా మాలిక్యూల్స్ ఇన్ కాన్స్టెంట్ మోషన్ బట్ మన సర్ఫేస్ చేతికి ఉన్న సెన్సేషన్లో అది చేయ నంబల్ అనుకోండి హార్డ్ అనిపించదు ఏమనిపించదు ఆ సెన్సేషన్ ఏం చేస్తుందంటే దట్ వ్యాండర్ వాల్స్ ఫోర్సెస్ అనేదో అటా ఇంటర్ అటామిక్ ఇంటర్ అటామిక్ ఫోర్సెస్లో ఇంటర్ పార్టికల్ ఇంటర్ ఇంటర్ ఇంటర్ పర్టి పార్టిక్యులేట్ ఫోర్సెస్ ఉంటాయి వీక్ ఫోర్సెస్ ఆ వీక్ ఫోర్సెస్ ఏం చేస్తాయంటే ఒక కైండ్ ఆఫ్ రిపల్షన్ కలిగిస్తాయి ఆ రిపల్షన్ వల్ల మీకు సెన్స్ ఆఫ్ హార్డ్నెస్ ఫీల్ అవుతుంది అంతేకాదు ఇక్కడ హార్డ్ ఏంటో ఒకటి ఉందని మీరు అనుకోద్దు ఎనివే కమింగ్ టు ది పాయింట్ సర్వ జగత్కారణమైన బ్రహ్మ ఆర్చిమత్ చైతన్యం కాన్షియస్నెస్ ఇట్ ఈస్ వెరీ సెటిల్ అండ్ అణుభ్య అణుచ సూక్ష్మాతి సూక్ష్మ సూక్ష్మం అది అణు అదేం గ్రాసేం కాదు అదే సూక్ష్మాతి సూక్ష్మం అంటే పార్టికుల్లా ఉంటుందని కాదు సూక్ష్మం అణు అంటే సూక్ష్మము సూక్ష్మాతి సూక్ష్మము ఎంత సూక్ష్మము అంటే సూక్ష్మమునందు స్థూలము నిలిచి ఉంటుంది ఎస్మిన్ లోకా నిహిత సకల లోకములు కూడా భూభువ సువ ముల్లోకములు కూడా ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరబ్రహ్మ చైతన్యమునందే నిహితాహ నిలిచి లోకములే కాదు లోకినశ్చ ఆ లోకములలో ఉండే సకల ప్రాణులు కూడా ఆ పరబ్రహ్మైందే అర్పితములై ఉన్నాయి తదేతట అక్షరం బ్రహ్మ ఇది దేశకాల వస్తు పరిచ్ఛేదముల అతీతమైనది బ్రహ్మ అక్షరం వినాశము లేనిది ఇగో నీకు అక్షరం బ్రహ్మ అని మొట్టమొదటి ఏదే తదక్షరం ఏయా ఏతదక్షరం అధికమ్యతే ఏ జ్ఞానం చేతనైతే అక్షర పరబ్రహ్మ తెలియబడుతుందో అన్నామే ఓ ఆ అక్షర పరబ్రహ్మే ఇది తదేతదక్షరం బ్రహ్మ అది ఏ అధ్యాత్మమునందు ప్రాణ సప్రాణ నీ ప్రాణశక్తి అదే ఆ పరబ్రహ్మయే నీ హృదయంలో ఫోకస్ అయినప్పుడు రిఫ్లెక్ట్ అయినప్పుడు ప్రాణశక్తిగా అది ఆవిర్భవిస్తుంది తదు వాక్తు తదు అంటే వా ఆ అక్షరపరబ్రహ్మయే వాక్ వాక్శక్తి రూపంగా మనహ మనశ్శక్తి రూపంగా తదే తత్ సత్యం ఈ జగ ఈ మొత్తం విశ్వంలో సత్యమైన వస్తువు రియాలిటీ ఈజ్ వన్ అండ్ దట్ ఈస్ దిస్ అక్షర పరబ్రహ్మ అండ్ తత్ అమృతం అది ఈ మొట్టలు దానికి వినాశము లేదు నేను దేహము అనుకుంటూ ఉంటే దేహమునందు తాదాత్మ్యం ఉందనుకోండి దేహ తాదాత్మ్యం వల్ల మీకేం ఊరిగింది ఇప్పుడు నేను దేహము అని మనిషి ఉంటాడు బతుకుతూ ఉంటే దేహము అశుచి దీని ఫోర్ వీడు అశుచి దేహము దుఃఖహేతువు కాబట్టి వీడు బ్రతుకెంత దుఃఖమే దేహము రోగాలకి నిలయము కాబట్టి వీడు రోగాలతో బాధపడుతూ ఉంటాడు దేహము వినాశి మరణించేది కాబట్టి నేను పుట్టాను నేను మరణిస్తాను ఇంతే కదండి దేహము దేహము నేను వల్ల ఉరిగింది ఏమన్నా మహాభాగ్యం ఏమైనా వచ్చిందా ఇంత మాత్రమే నీవు దేహం కాదయా ఆ దేహంలో ఉండే ప్రాణశక్తిది ఆ దేహంలో ప్రకటమవుతున్నటువంటి ఆత్మ చైతన్యం అయితే కలదో నీవు ఆత్మ చైతన్యము నశించదు అవును మ్యాటర్ నశించదు కదా మ్యాటర్కి నా నాశనం లేదు ఎనర్జీకి నాశనం లేదు చైతన్యానికి ఈ మ్యాటరు ఈ ఎనర్జీ నుండి మ్యాటర్ పుడితే ఆ ఎనర్జీ చైతన్యం నుంచి పుడితే చైతన్యానికి నాశం ఎందుకు మ్యాటర్కి లేదు ఎనర్జీకి లేదు చైతన్యానికి నాశం ఎందుకు ఆత్మ చైతన్యానికి తెలివికి నాశం ఎందుకు కాబట్టి ఆ ఆత్మ చైతన్యము ఆ తెలివి ఏదైతే అదే అవినాశి వినాశము లేనిది అదే అమృతము కాబట్టి అదైతే ఈ యుగం ఇమోర్టల్ దీనికి కూడా అబ్జెక్షన్ దేహ దేహాదివి కాదు ఇవి ఆత్మస్వరూపానివి అంటే వట్ ఈస్ ది కంక్లూషన్ దేహానికి పుట్టుగా మరణము ఉన్నాయి నాకు పుట్టుగా మరణము లేవు వట్ ఈజ్ యువర్ అబ్జెక్షన్ ఫర్ దాట్ అది తెలుసుకోవటానికి పోయినా ఆలస్యం అయితే ఆలస్యం అనేవ్వండి దానికి అభ్యంతరం లేదు కానీ అబ్జెక్షన్ ఉండక్కర్లేదు కదా సో తదమృతం అది అమృతస్వరూపము అది వినా అవినాశి ఇమ్మోర్టల్ అయితే ఏం చేయమంటారు ఇప్పుడు మమ్మల్ని తద్వేద్దవ్యం ఇది ముండక ప్రక్రియ ఎవరి ఉపనిషత్ హ్యాస్ ఇట్స్ ఓన్లీ యునీక్ అప్రోచ్ వేధవ్యం అంటే బాణంతో దాన్ని కొట్టాలి దాన్ని యూ హ్యావ్ టు టార్గెట్ ఇట్ అన్నట్టు ఇట్ హ్యాస్ టు బీ టార్గెటెడ్ దాన్ని జీవితంలో ఇంతకుముందు ఏమన్నారు వరించమన్నారు యూ హెవ్ టు చూస్ ఇట్ దాన్ని వర వరించాలి ఇప్పుడు ఏమంటున్నారు దాన్ని వరించి దాన్ని టార్గెట్గా పెట్టుకోవాలి ఆత్మస్వరూపాన్ని టార్గెట్గా పెట్టుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే ఏదో స్వామీజీ పాఠం చెప్తున్నారు పాపం ఖాళీగా ఉన్నారా ఆయన ఏ సన్యాసం తీసుకున్నారు ఉద్యోగాలు లేదు ఏం లేదు ఎవరో వీక్షిస్తూ ఉంటారు ఖాళీగా ఉంటారు ఖాళీగా చేస్తారు పాఠం చెప్తారు పాఠం చెప్తే మనం మనం కూడా ఖాళీగా ఉన్నాం కాబట్టి వెళ్ళి అక్కడ కూర్చుని రావచ్చు ఏం చెప్తారో చూద్దాం ఏదన్నా చెవిలో పడ్డావువో చెవిలో పడతాయి పుణ్యం అని ఆయన వస్తారు కొంతమంది నాట్ లైక్ దాట్ వేద్దవ్యం యూ టార్గెట్ ఇట్ ఉరికే కాలక్షేపం కోసం శ్రవణం చేస్తే ఉపయోగం ఏమిటి ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు నేను ఏదో పుస్తకం చూస్తున్నాను నోట్స్ రాసుకుంటున్నాను కూర్చో కూర్చీలో కూర్చున్నారు రండి కూర్చోండి ఉంటాను కదండి వస్తే కూర్చోమన్నాను కూర్చున్నారు అయిందండి ఏమిటంటే విషయం ఏమిటంటే ముందే అడిగితే బాగుండదు ఆయన బాగున్నదా ఇదేది అంతా అయిన తర్వాత ఒక ఐదు అయిన తర్వాత చెప్పండి ఏమిటని అడిగాను అడిగితే ఆయన ఏం చెప్పుకుంటారు అంటే నేను అలా కాదు మీరు తమరు దయచేసారు కదా ఏదైనా పని మీద వచ్చి ఉంటారని చేత చెప్పండి అంటున్నాను అంటే పనేం లేదు మీ కానో పనుందా అని అడిగారు అని పాపం ఆయన నిర్మ మాటంగా చెప్పారు నేను ఖాళీగా ఉన్నాను మీరు కూడా ఖాళీగానే ఉన్నారనుకుని నేను వచ్చాను మీరు ఖాళీగానే ఉన్నారు కదా అని ఆయన అంటే ఖాళీగా లేదని తప్పు కదా బాగుండదు కదా అంటే ఆ పర్వాలేదు దయచేయండి కూర్చున్నాం ఖాళీగా ఉన్నానని ఏం చెప్పలేదు ఆ ప్రశ్నని ఇవేడ్ చేసి అది కూర్చోండి ఏం పర్వాలేదు కూర్చోండి అని చెప్పి ఏవో ఈ మాట ఆ మాట చెప్పి తర్వాత నేను పుస్తకం తీసి నోట్స్ రాసుకోవడం ప్రారంభించాను నేను ఏదో రాసుకుంటున్నా ఆ తర్వాత పది నిమిషాలకు ఆయన అన్నారు మీరు ఖాళీగా ఉన్నట్టు లేరు అన్నారు అంటే నేను అన్నాను ఖాళీగా అంటే ఖాళీ ఉందంటే ఉందండి లేదంటే లేదు ఏదో ఐ ఎంగేజ్ మై సెల్ఫ్ ఇలాగే ఎన్వేస్ట్ చేసుకుంటూ ఉంటాను అని చెప్తే సరే అయితే నేను వెళ్ళొస్తానండి ఆ వెళ్ళండి ఎప్పుడైనా కలవండి సో ది ఐడియా ఈజ్ ట్ ఈజ్ నాట్ vedanta. వేదాంత అంటే ఇంకా ఏదో కా కాముగా ప్రశాంతంగా పని పాట లేకుండా కూర్చోవడం అది కాదు వేదాంతం అంటే వేద్దవ్యం యూ హెవ్ టు టార్గెట్ ఇట్ ఇట్స్ ఎ టార్గెటెడ్ ఎఫ్ఐఆర్ ఇట్స్ ఎన్ ఎంగేజ్ యూ హెవ్ టు ఎంగేజ్ యువర్ సెల్ఫ్ ఫుల్లీ తద్వేవ్యం దానిని నీవు లక్ష్యముగా చేసి ప్రయత్నించవలేను హే సౌమ్య విద్ధి ఓ ప్రియదర్శన సౌమ్య అంటే కోమల చిత్త కోమల చిత్తము గలవాడ ప్రియమైన దర్శనము గలవాడ విద్ధి తెలుసుకో అని వేద్దవ్యం యు హవ్ టు టార్గెట్ ఇట్ ఈ టార్గెటింగ్ ఏమిటో పర్వాత శ్లోకంలో వస్తోంది చాలా ప్రపంచ ప్రఖ్యాతి శ్లోకం ప్రణవో ధనుష్యరో హ్యాత్మ అని తర్వాత ఇంకో శ్లోకం తర్వాత వస్తుంది మొత్తం ఈ రెండు మంత్రాల్లో ఈ టార్గెటింగ్ అనేది టార్గెట్ ప్రాక్టీస్ చేయటం ఎలాగో తర్వాత చెప్తారు వైదవ్యం యూ హవ్ టు టార్గెట్ ఇట్ ఇన్ లైఫ్ యు హవ్ టు చూజ్ ఇట్ ఇన్ లైఫ్ అండ్ హ్యావ్ ఇన్ చూస్ అన్ ఇట్ యు హౌవ్ టు టార్గెట్ ఇట్ ఇన్ లైఫ్ విద్ది శూన్ భాష్యం కదర్చిమత్ దీప్తిమత్ తీప్త్యా ఆదిత్యాదిదీప్యే దీప్తిమత్ బ్రహ్మ బ్రహ్మ ఉంది కదండి తదే తదక్షరం బ్రహ్మ అని ఉంది ఆ బ్రహ్మే సో ఈ బ్రహ్మం ఇంకించా ఇంకా ఏమంటే బ్రహ్మ ఈ బ్రహ్మ ఎత్ అర్చిమత్ తద్ బ్రహ్మ ఏదైతే అర్చుమతో అర్చి అర్చి అంటే జ్యోతి దీప్తి దీప్తి ప్రకాశము ప్రకాశము గలది అంటే ప్రకాశస్వరూపం ఎది గలదో అది బ్రహ్మ సో అర్చిమత్ అంటే దీప్తిమత్ ప్రకాశము గలది ప్రకాశము గలదే అంటే అర్థం ఏమిటి దేని యొక్క ప్రకాశము చేతనే సూర్యుడు చంద్రుడు మొదలైనటువంటి ఆదిత్యాది జ్యోతులన్నీ ప్రకాశిస్తున్నాయో ఆ ప్రకాశమే యద్ప్య ఆదిత్యాది దీప్యతే ఆ పరబ్రహ్మ నుండియే శక్తి మాయాశక్తి ఆ మాయాశక్తి ఆదిత్య రూపంగా సకల ఇంద్రియము సకల nakshatramula నక్షత్రముల రూపంగా ప్రకాశిస్తుంది సో యదాదిత్య గతం తేజ జగద్భాసయతే అఖిలం ఎంద్రమసి ఎచ్చాగ్నౌ తేజో విద్ధి మామకం ఎక్కడిది ఈ శ్లోకం గీత పదిహేనో అధ్యాయంలో కాబట్టి ఆదిత్యుడు ఇతర నక్షత్రములు చంద్రుడు ఈ దీపాలు వీటన్నింటిలో ఉన్న దీప్తి అంతా కూడా ఆ పరబ్రహ్మ నుండి వచ్చినదే కాబట్టి వాస్తవమైన దీప్తి గలది అపరబ్రహ్మ ఏ దీప్తిమద్ బ్రహ్మ తర్వాత అది చాలా సూక్ష్మమైనది అని అంటున్నారు కించదనుభ్య శ్యామాకాదిభ్య అపి చా సూక్ష్మం అది చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనది మిక్కిరి సూక్ష్మమైన దానికంటే కూడా సూక్ష్మమైనది ఇప్పుడు సూక్ష్మము అంటే ఏమిటి కంటికి కా ఇంద్రియ గోచరము కానిదేదో దాన్ని సూక్ష్మము అంటారు ఇంద్రియాలకి కనపడే దాన్ని స్థూలము అంటారు సో ఇప్పుడు ఇంద్రియ కాని దానికి దృష్టాంతం ఏం చెప్తున్నారంటే శ్యామాకము ఒక దృష్టాంతం అంటే ఇంకే సూక్ష్మ వస్తువు అని ఈ శ్యామాకం అంటే ఎలాంటిదంటే ఒక ధాన్యం ఉంటుంది ఏదో ఒక ధాన్యం నివ్వెర ధాన్యము ఏదో అంటారు ఆవగింజ శ్యామాకము అంటే ఆవగింజ రాయిట్ వెరీ ఇంట్రెస్టింగ్ మా నాన్నగారు ఏదో ఎప్పుడు ఉండేవారు శ్యామాకం కాకపోవచ్చు మరో ఆ ధాన్యం ఉంటుంది ఆ ధాన్యానికి అంటే ఆ ఊకాది తీయని ధాన్యపు దానికి కొన ఉంటుంది అది అత్యంత సూక్ష్మంగా ఉంటుంది అదే దృష్టాంతం సో ఆవగింజనే ఇంకో దృష్టాంతం సన్నావాల ఆవగింజ కంటే సూక్ష్మంగా అంటే చాలా సూక్ష్మము ఇంద్రియగోచరము కానిది అని పిసరంతాన్ని కాదు ఇంద్రియ గోచరము కానిది అర్థం తర్వాత ఇంకో దృష్టాంతం ఏంటంటే చీకటి గదిలోకి సూర్యకాంతిని ప్రసారం చేసినట్లయితే ఆ సూర్యకిరణముల ఆ కిరణము నన్ను ఇలా చూడండి దాంట్లో ఆ డస్ట్ పార్టికల్స్ అన్నీ కనపడుతూ ఉంటాయి ఆ డస్ట్ పార్టికల్లో అవి ఎలా ఫ్లోట్ అవుతూ ఉంటాయి కూడా డస్ట్ ఉన్నట్టు మీకు అనిపించదు కానీ చీకటి గదిలో ప్రకాశం పాస్ చేస్తే డస్ట్ కనపడుతుంది సో ఆ డస్ట్ పార్టికల్స్ చాలా సూక్ష్మంగా ఉంటాయి ఆ పార్టికల్కి ఆ పార్టికల్లో వన్ సిక్స్త్ కానీ మళ్ళీ దాంట్లో సూక్ష్మం సో అత్యంత సూక్ష్మాతి సూక్ష్మము ఆకాశము కంటే సూక్ష్మం ఆత్మచైతన్యం చైతన్యం సూక్ష్మంగా ఉంటుంది ఇంద్రియ గోచరము కాదు అని అభిప్రాయం సో శమాకాదిభ్యోపి అణుచ సూక్ష్మం దట్స్ ఇట్ రేపు కంటిన్యూ చేద్దాం ం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవీష్యే శాంతిశాంతిశాంతి